ఓం నిస్మృతిస్మృతి పురాణాలయ కరుణాయం మాము భగవత్పాదశంకరం లోకశంకరం తప్ప పదం తత్పరిగింద్రూయమే చాద్యం పురుషం ప్రపద్యే ప్రవృత్ ప్రసత పురాణి ఈ శ్లోకాన్ని ప్రారంభించి ఎంతో కొంత అధ్యయనం చేసి ఉన్నాము అయితే నాకు గుర్తులేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అనుకోదగ్గ శ్లోకమే తత అంటే తరువాత తరువాత అన్నారంటే అంతకుముందు ఒక విషయాన్ని చెప్పి దాని తరువాత అని అలా కలుపుకోవాల్సి ఉంటుంది ప్రణములు అంటే అలాగే కలుపుకోవాలి అంటే అంతకుముందు ఏదో ఒకటి చేస్తే ఆ తర్వాత ఇది చేయాలి అంతకుముందు ఏం చేసినట్టు అంటే అసంగ శస్త్రేణ దృఢేన చెత్వ అసంగత అనే ఆయుధంతో ఈ సంసారమనే చెట్టును ఛేదించి ఆ తరువాత అనర్థం అంటే తత్ పదం పరిమార్జితవ్యం సంసార వృక్షమును అసంగమనే శస్త్రముతో ఛేదించిన తరువాత ఏం చేయాలి ఆ పదమును మనం వెతుక్కోవాలి అన్వేషణ చేయవలము ఇది గురించి నేను హనుమంతుడు అన్వేషణ ఇప్పుడు గుర్తి వచ్చింది నాకు ఆ విధంగా దాన్ని నేను ప్రస్తావించి ఉన్నాను ఇప్పుడు మనిషి తా అన్వేషిస్తూ ఉంటాడు ప్రతివాడు అన్వేషిస్తూ ఉంటాడు మీరు చూడండి సంసారంలో ఉన్నవాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు ఏదో అన్వేషిస్తూ మీరు లోకంలో చూసినట్లయితే యూనివర్సిటీలకు వెళ్ళి చదువుతారు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టి నడిపిస్తూ ఉంటారు రాత్రి బాగుంటుంది కష్టపడుతూ ఉంటారు నిద్రాహారాలు మాని కష్టపడుతూ ఉంటారు సో ఏదో ఒకటి అన్వేషిస్తూ ఉంటారు ఈ పొలిటికల్ పీపుల్ ఉన్నట్లు సరే వాళ్ళు వాళ్ళు చేసేంత పరిశ్రమ అసలు ఏ ప్రొఫెషన్లోనూ లేదని ఎక్కడో రాత్రిక జరిగాను వాడికి పొగలు లేదు రాత్రి లేదు ఎప్పుడూ కూడా ఆ కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఉండే జనం వాళ్ళ యొక్క వ్యవహారాలు వాటితోటి సతమతం అయిపోతూ ఉంటారు ఈ పొలిటికల్ ఆల్వేజ్ బిజీ మీరు ఎప్పుడైనా పొలిటీషియన్ ఆ కద్దరితో కాని చూస్తుంటారు ఎప్పుడు చెవిలో ఫోన్ అలాగే ఉంటుంది చుట్టూ నలుగురితోట ఐదుగురితో ఏదో మాట్లాడుతూనే ఉంటాడు అతడు తన భార్యతో కానీ పిల్లలతో కానీ మాట్లాడాలంటే టైం వెతుక్కోవాల్సి ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి ఇన్ని విధాలుగా మనిషి ఇంత ఆపసోపాలు పడిపోతావు ఆయాస పడిపోతూ వెతుకుతున్నాడు దేనికోసం వెతుకుతున్నట్టు మీరు ఆలుగుతుంది మీ లోకంలో దేనికోసం వెతుకుతున్నారంటే ధనము అంటే ఇంకా ఎక్కువ సొమ్ము చేసుకోవాలి ఇంకా ఎక్కువ మూత కట్టాలి భోగము కీర్తి ప్రతిష్టలు అధికారము వీటి కోసం వెతుకుతున్నారు ఇంకా కొంతమంది మతము నాకు కట్టుబడి మతపరమైన జీవ జీవనాన్ని ధార్మిక జీవనము అనే సదాన్ని కూడా వాడచ్చు ఆ విధమైనటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారో ఎంత పరిశ్రమ చేసేస్తూ ఉంటారు చేస్తారు ఎంత పరిశ్రమ చేస్తారంటే ఈ కర్మలలో ఏవో యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఎంత పరిశ్రమ చేస్తారు ఈ యజ్ఞంలో మనం ఇక్కడ మించిన కాదు యజ్ఞం తెల్లవరసం వేస్తే రాత్రి పల్లింటికి వాడు రెండు మెట్టిని పడుకుంటే వాడు వాడు పుణ్యాత్మికంగా లెక్క వాడు భాగ్యవంతుడు తిండి తిప్పలు ఉండడం బాగా పరిశ్రమ అలాగే భక్తులు తిరుపతి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకుని రావడం అంటే ఇంత కఠినమైన పని అది మొన్న తిరుపతిలో స్వామిజీ మీకు తిరుపతి దేవుని దర్శనానికి మీకు మేము ప్రత్యేకమైన వ్యవస్థ చేస్తాము దర్శించి అంటే ఆలోచించి కొనండి నా హృదయంలోనే దర్శించుకుంటానని చెప్పాను నాకు ఎందుకో తెలుస్తుందండి నా వల్ల అవదు అంత పని నా వల్ల అవ్వదు ఆ కొండమేనికి ఇలా ఇలా ఇలా ఇలా నాకు వామిటింగ్ వస్తుంది వెంకటేశ్వర స్వామి వారి దేవుడు కడుపులో కోస నీళ్లు కూడా పైకి కాఫీ కలిగితే కాఫీ పైకి వస్తుంది కాదు ఐ కె స్టాండ్ ఆ తర్వాత క్యూలో నిలబడ్డం నా వల్ల అసలు అవుతారు క్యూలో నిలబడిన జనాలందరినీ కూడా మీ లెక్క ఏమిటి నాకు అన్నట్టుగా తిరస్కారం చేసి దానికి దర్శనం అంటే ఏం ఆ దర్శనానికి పేరేమిటి బ్రేక్ దర్శనం అని అంటారు ఆ పేరు ఎలా ఉందో చూసినా బ్రేక్ వాళ్ళు వాళ్ళందరూ ఉత్సాహాన్ని మొక్కలు చేసి బ్రేక్ అంటే మొక్కలు చేయడం కదా వాళ్ళందరూ ఉత్సాహాన్ని మొక్కలు చేసి మీ లెక్క ఏమిటి నన్ను చూడండి అన్నట్టుగా వెళ్ళిపోయి ప్రత్యేకంగా దర్శనం చేసి రావటం సంభవం నా మనస్సుకి అది నచ్చుబలు కాదు పోనీ నచ్చిపో కాకపోతే వెళ్ళింది అక్కడ నిలబడి చేయొచ్చు కదంటే నా వల్ల కాదు అది ఎలాంటి ఎవరో ఏర్పాటు చేస్తారన్న దాని మీద నా పరిస్థితి అలా ఉంటే నిలబడి వెళ్ళి నడిచి వెళ్ళి అక్కడ ఏడు గంటలు ఎనిమిది గంటలు ఉండి దర్శనం చేసి ఎంత శ్రమ చేస్తున్నారు ఈ తీర్థయాత్ర చేసిన వాళ్ళు చేసే శ్రమ అది వర్ణింపశిక్షము కాని శ్రమ వయస్సులో ఉన్నారు కాబట్టి సరిపడింది కానీ అంత శ్రమ చేస్తారు ఈ కర్మలు చేస్తే వాళ్ళు యజ్ఞాలు యాగాలని చెప్పేసి కర్మలు చేసేస్తూ ఉంటారు ఎంత శ్రమ గడుపుతారు వీళ్ళు దేని వెతుకుతున్నారు వీళ్ళు దేని వెతుకుతున్నారు వీళ్ళు సంథింగ్ సో వాళ్ళు ఆలోచించుకోవాలి మనం దేని వెతుకుతున్నామో అని సో ఇలాగ ప్రతి మనిషి వెతుకుతూనే ఉన్నారు కానీ వెతకాల్సింది ఏదో తెలియకుండా వెతుకుతున్నాడు ఎవరన్నా పోతే ఆ దేహాన్ని శ్మశానానికి తీసుకు వెళ్ళేటప్పుడు ఓ నారా ఒకటి పలుకుతారు రామనామ సత్య హై అని పలుకుతారు పూర్వం అలా పలికేవారు రామనామ సత్య రామనామ సత్య హై ఈ మధ్యన జనులు కొంచెం గడుసుదేరినారు ఏవేవో పాటలు సమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ సాంగ్స్ ఏవో పాడుతున్నారు శ్మశానానికి వెళ్ళేప్పుడు కూడా పూర్వం వాళ్ళు అన్ని తెలివిచాట్లు ఉండేవి కాదు వాళ్ళు కేవలం రామనామ సత్య హయంతో ఉండేవాళ్ళు ఆ మాట అది నేను నాకు మనస్సుకి అది పెద్ద ఇంపాక్ట్ ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు గొప్ప సత్యాన్ని ప్రవచిస్తూ పోతున్నారు దాని అర్థం ఏంటంటే ఈ ఈ మనిషి మరణించిన మనిషిని నిన్నటిదాకా దేనిని వెతికేయడం ఆయనతో సమానంగా మనం బతుకుని ఇంకా దేనిని వెతుకుతున్నామో అది ఏది సత్యము కాదు మరి ఏమిటి సత్యము రామనామము చేత నిర్దేశించబడే స్వరూపం ఏది అది మాత్రమే సత్యము రామనామం అంటే రామా అనేసిస్తే సత్యమైపోయింది కాదు రామా అనే శబ్దము ఆ చేత నిర్దేశించబడే తత్వం ఏది కలదో అది మాత్రమే సత్యము కాబట్టి ఆ సత్యము దానిని చేరుకోవాలి దేనిని మనం చేరుకోవాలో దానికి పదం అని పేరు పద్యతే ఇది పదం మీరు దేనిని చేరుకోవాలో దానికి పదం అనిపారు కోటీశ్వరుడు లక్షాధికారి కోటీశ్వరులు అవ్వాలనుకుంటాడనుకోండి అప్పుడు ఆ కోటికి పదం అనిపడు భోగప్రధానుడైన వాడు ఆ భోగములను అపేక్షిస్తూ ఉంటాడు భోగాలను కోరుకుంటూ ఉంటాడు ఆ భోగ స్థానంలో వాడు చేరుకోవడానికి తహతహలాడుతాడు వారికి అది ప్రాధాన్యం పుణ్యాన్ని మూటగట్టి స్వర్గాది లోకాలని పొందాలని తహతహలాడుతూ ఉంటారు ఈ పుణ్యం మూటకట్టి వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు వాళ్ళకి ఆ పుణ్యం మూటకట్ట పుణ్యం మూట కట్టడం డబ్బు మూట కట్టడం డబ్బు మూట కట్టే ఎవరి ఉపయోగం ఆ మూటలోంచి కొంత డబ్బు తీసి తీసిస్తూ ఉంటే మీకు భోగాలు వస్తూ ఉంటాయి అలాగే ఈ పుణ్యాన్ని మూట పెట్టినట్లయితే మీకు భోగాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏమొస్తాయో ఏమి రావో చెప్పడం కష్టం స్వర్గలోకంలోకి వెళ్ళినప్పుడు వచ్చే స్వామిజీ వర్తించేవారు స్వర్గలోకంలోకి వెళ్ళిన వెంటనే వీడు ఐ వాంట కప్ ఆఫ్ కాఫీ అని అన్నాడనుకోండి వెంటనే కప్ ఆఫ్ కాఫీ ప్రత్యక్షం అవుతుంది చాలా అత్యంత రుచ్యమైనటువంటి కాఫీ ప్రత్యక్షం కాఫీ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా లభిస్తుంది అది వాడు ఎంజాయ్ చేస్తారు కానీ ఆ కాఫీ తాగి అంత బాగుందండి ఇలాంటి కాఫీ మనం ఎప్పుడూ భూలోకంలో అని వాడు సంతోషించే లోపల ఈ మూటలో కొంత సబ్స్ట్రాక్ట్ అయిపోతుంది డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులోనో అవుతుంది చూస్తే అలా అయిపోతుంది అని ఆయన అలా వివరించి చెప్తూ ఉండేవారు కాబట్టి పుణ్యాన్ని మూటగట్టేవారు కూడా పుణ్యాన్ని మూటగట్టేవాడికి డబ్బు మూటగట్టేవాడికి భోగికి తేడా ఉన్నది భోగికి ఇప్పుడు భోగం కావాలి భవిష్యత్తులో భోగం కాదు ఇప్పుడు కావాలి డబ్బు మూట కట్టినవాడికి భవిష్యత్తులో భోగం కావాలి ఇప్పుడు అక్కల ఇప్పుడు కష్టపడుతూ ఉంటాడు పుణ్యం మూట కట్టినవాడు కూడా అంతే వాడికి ఇప్పుడు భోగం అక్కల్లా ఇప్పుడు పరిశ్రమ చేసేస్తూ ఉంటాడు భవిష్యత్తులో భోగం కావాలి వీళ్ళందరూ కూడా ఆ దేనిని చేరుకోవాలని తాతహరాధికతో పరిశ్రమిస్తున్నారు అది యథార్థమైన పదము కాదు అని చెప్పడం కోసం తత్ పదము అని తత్ అనే విశేషణాన్ని చేస్తారు ఆ పదము చేరుకొనగలడం ఏ పదము తత్ అంటే పరమాత్మ యొక్క స్వరూపమును చేరుకునగలము ఎటువంటి పదమో తెలుసిన ఎస్మిన్ గత నెవర్తీ భూయ అటువంటి పదమును నీవు చేరుకోవాలి ఇప్పుడు మీరు ఈ లోకంలో జనులు చేరుకోవడానికి పరిశ్రమించే పదములను మీరు పరీక్ష ధనము ఇప్పుడు ఒక కోటి రూపాయలని మనం మూట కట్టాలి అని ప్రయత్నించి మూట కట్టాడనుకోండి ఆ మూటకి వీడికి అనుబంధం ఎంతకాలం అవుతుందండి చాలా తక్కువ టైం ఉంటుంది ముఖ్యంగా ధనము దగ్గరికి వచ్చేప్పటికీ బెల్లం చుట్టూ ఈగలు లేకపోతే చీమలు చేయనట్టుగా డబ్బులు వాడి జనం చేరత ఎందుకు చేరతారో తెలిసిన ఆ డబ్బును ఓడలాగిపోవడం కోసం చేరతం సో రాజు లేకపోతే ప్రభుత్వం కొంత పట్టుకుపోతుంది ఆ డబ్బులు వీడు కష్టపడి సంపాదించుకుంటే ప్రభుత్వం వచ్చి కొంత కట్టుకుంటుంది కొంతలాగేస్తుంది ట్యాక్స్ పేరుతో కొంత పట్టుకుపోతారు ఆ ట్యాక్స్ పట్టుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు సంక్షేమ పథకాలని పేరు చెప్పి మళ్ళీ మళ్ళీ అలక్షణలు నెగ్గి ఈ ట్యాక్స్ డబ్బులు ఈ ట్యాక్స్ డబ్బులు అన్నీ ఖర్చు పెట్టాయి ఏదో రూపాయి బియ్యం ఇలాంటి పథకాలు ఏమో రూపాయి బియ్యం పథకం అంటే అర్థం ఏంటి మీరు బియ్యం కొనేసుకోండి రూపాయి కింద బియ్యం కొనేసుకుని అది శుభ్రంగా అంద కింద వండేసుకుని కూరగాయ ఎక్కువ ఏదో వేసుకుని సాంబార్లు వేసుకుని అదంతా తినేసుకో ఉండండి కదా అంటే అర్థం డయబెటీస్ని అధికంగా లోకంలో ప్రవేశపెట్టడానికి ఈ రూపాయి బియ్యం పతనం ఒక కారణం ఇటువంటి ఒక పెడతారు హెల్త్ మీరు డయాబెటీస్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం ఉండదు ఓ డయాబెటీస్ మెషిన్ ఉంటుంది తుప్పి పట్టి ఉంటుంది అది పనిచేయదు డయాబెటీస్ మెషిన్కి అదేదో మోటార్ ఉండి ఈ రక్తం దాంట్లోకి వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ ఆ రక్తం ఇటు రావాలి కదా ఆ మోటర్ పనిచేయదు ఆ రక్తం దేనికుండా పాస్ చేస్తారో అది పనిచేయదు దాని లోపల ఉన్న మెటీరియల్ ఏమీ లేవు పనిచేయదు ఆ పక్కన ఉన్న ట్యూబు ఊడిపోయి ఉంటుంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మెషిన్స్ గురించి తెలియజేవాడికి కాబట్టి దాన్ని పట్టించుకోరు దాన్ని చేయడానికి గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు వాళ్ళ వల్ల కాదండి దేవ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే రెండింటిని మన గవర్నమెంట్స్ దే ఆర్ అట్టా ది గేవం మోస్ట్లీ ది గేవ్ ఏదో ఇంకా కొద్దిగా నామకే వాస్తే అంటారు చూడండి నామమాత్రంగా ఏదో నడిపిస్తున్నారు తప్ప రూపాయికి కేజీ బియ్యం ఇచ్చి చేతులు దుడుకుంటున్నారు పోలండి రాజు ఏం చేస్తాడంటే ట్యాక్స్ పక్కన పోతాడు బంధువులు వీడి ధనాన్ని ఎప్పుడు ఓడలాక్కున్నావా అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ ధనాన్ని వీడు కోల్పోతాడు వీడి జీవితంలోనే కోల్పోతాడు ఒకవేళ జీవితంలో దాన్ని అతి కష్టపడి వీళ్ళందరినీ తిట్టి దూరంగా పెట్టి ఓ గన్న ఒకటి పట్టుకుని ఆ కోటిని వీళ్ళని కాపాడినా ఎప్పుడో నోరు వెళ్ళబెడతాడు అప్పుడు పోతుంది భోగములన్నటువంటివి మీరు భోగాన్ని ఎక్కువసేపు నిలబెట్టుకోలేరు భోగం ఒక కొద్దిసేపు భోగాన్ని అనుభవించేప్పటికీ దాని నుంచి జారిపోతారు దేంట్లోకి జారిపోతారు రోగంలోకి జారిపోతారు భోగే రోగ ఇక స్వర్గం లెఫ్ట్ సైడ్ బెటర్ స్వర్గం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతనే ఎందుకంటే స్వర్గం అన్నది ఫైవ్ స్టార్ హోటల్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్లో ఫ్రీ లంచ్ అనేది ఏమీ ఉండదు మీరేదైనా సత్రానికో వెళ్తే ఫ్రీ లంచ్ దొరుకుతుంది లేకపోతే ఎవడైనా ఓ బస్తీలోకి వెళ్ళి అయ్యా నాకు ఆఖరిగా ఉంది ఏదైనా పెట్టించండి అంటే ఎవడో పుణ్యాత్మకలు ఉంటాడు ఫ్రీ లంచ్ పెడతాడు ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్తే దేని ఫ్రీ లంచ్ వాళ్ళు మంచినీళ్ళు కూడా ఇవ్వరు మంచినీళ్ళు ఇవ్వరు ఇప్పుడు దోషి కావాలని మీరు ఆర్డర్ ఇచ్చారు కొన్ని దోషి పెట్టిపోతాను అదే మంచినీళ్ళు ఎవరా తాగడానికంటే మీరు ఆ మంచినీళ్ళు ఆర్డర్ చేయలేదు కదా అని ఇప్పుడు ఆర్డర్ చేస్తున్నాను ఇవ్వంటే వన్ లీటర్ ఇవ్వమంటారా హాఫ్ లీటర్ ఇవ్వమంటారా అని అంటారు అదే ఒకటి అలాంటివ్వు అవును ఎంత ఖరీదు వస్తావురా అంటే వన్ లీటర్కి ముప్పై రూపాయలు వేస్తాను హాఫ్ లీటర్కి ఇరవై రూపాయలు వేస్తానంట కాబట్టి మీకు మంచినీళ్ళు దోషతో పాటు మంచినీళ్ళు కావాలంటే కొనుక్కుంటా కానీ that is how five letter five star hotel works mamulu hattu vela samethu golle chinna chinna hotel gelthe me, meeru mee dikki dabbulu artha lokam gelledhi aa table me unda manchi neellu tagi bayitukosthe vaade em kaadannu adhe five star hotel gelthe evadu manchi ahara lokam ki raanivadu okaru raanchina manchi neellu ivvaru meeru dabbu isthe swargam allu undi స్వర్గంలో అప్సరస నవ్వాలంటే కొంత పుణ్యం ఖర్చు అవుతుంది అప్సరస మీకేసి చూసి నవ్వింది అనుకోండి ఈమె నవ్వింది కదా అని మీరు సంతోషపడ్డారంటే కొంత పుణ్యం ఖర్చు మీ నవ్వు నాకు అక్కర్లేదంటే మీ పుణ్యం మీ దగ్గరే ఉంటుంది నవ్వు కావాలంటే ఇప్పుడు పుణ్యం ఖర్చు కాబట్టి ఈ పుణ్యం ఆ రకంగా ఉంటే తిని కూర్చుకుంటే ఏమవుతుందండి కొండలు కూడా తరిగిపోతాయని ఏదో సామెతుంది ఆ రకంగా మీరు స్వర్గంలో తిరిగి కూర్చుంట నడుస్తూ ఉంటుంది మీ పుణ్యం అలా అల్లా అలా కరిగిపోయి మళ్ళీ వాపస్ వాపసు ఎలా వస్తారు మనుష్య శరం వస్తుందని చెప్పడానికి వీరు ఏ బుద్ధింకో లేకపోతే ఎల్పకల్లో ఏదో అల్ప పక్ష కాబట్టి మీరు అన్వేషించేటువంటి ఆ లక్ష్యము ఎలాంటిది ఉండాలో తెలుసిన ఒకసారి దొరికితే ఇంకా మళ్ళీ అది మీ చేతిలోంచి జారిపోకూడదు అటువంటిది మీరు పట్టుకోవాలి సో ఇంకేదనే బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం ఆఖరి సూత్రం ఇలాగే ఉంటాయి మొదటి సూత్రం ఏంటో తెలుసిన అథాతో బ్రహ్మ జిజ్ఞాస మీరు బ్రహ్మలే తెలుసుకోండి వెతికి పట్టుకోవడం అంటే తెలుసుకోవడమే జ్ఞానమే బ్రహ్మను తెలుసుకోండి ఆఖరి సూత్రం అనవృత్తి శబ్దా ఒకసారి మీరు బ్రహ్మను తెలుసుకుంటే తిరిగి వాపస్ వచ్చేది ఉండదు మళ్ళీ జారిపోవడం అనేది ఉండదు అని వేదం చెప్తుంది శబ్దార్థం కాదని అలా చెప్తుంది అంటే కనుక మనము ఆ పరమాత్మ స్వరూపమును వెతికి పట్టుకోవాలి కాదు పదం పరిమార్జీకల్యం దాన్ని వెతికి పట్టుకోవాలి కానీ ధనమును భోగములను స్వర్గాది లోకము పుణ్యమును వెతికి పట్టుకోవడం వల్ల మీకు ఒరిగేది ఏమీ ఉండదు అవన్నీ కూడా చాలా తాత్కాలికములైనటువంటి ఉత్సాహాన్ని కలిగించేదే తప్ప స్థాయిగా మీతో పాటు శాశ్వత కాలం ఉండేటువంటి ఆనందాన్ని చీవివేమీ కాదు కాబట్టి తత్పదం ఆ పదము ఎటువంటి పదము తద్విష్ణు పదం అది కూడా చెప్పాను నేను ఆ మంత్రం కూడా చెప్పాను కాబట్టి సర్వవ్యాపకమై ఉన్నటువంటి అంటే ఈ సకల జగత్తులకు అధిష్టానముగా ఉన్న స్వామీజీ చెప్పినట్టుగా ఆ దాన్ని వెతికి పట్టుకోవాలి అది ఏ మన స్వరూపమై ఉన్నది దాన్ని వెతికి పట్టుకోవాలి ఒకసారి మీ స్వరూపాన్ని మీరు ఆవిష్కరించుకుంటే ఇంకా మళ్ళీ దాని నుండి జారిపోవడం అనేది ఉండదు దీనికి దృష్టాంతంగా ఏమని చెప్తారంటే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు మళ్ళీ వెనక్కి తల్లి గర్భంలోకి వెళ్ళడం అనేది ఏమీ ఉండదు అలాగే ఆ అజ్ఞానము ఆ మాయాశక్తి యొక్క పట్టు నుంచి బయటపడిపోయినటువంటి వాడు తిరిగి మాయాశక్తి యొక్క బంధంలోకి వెళ్ళే ప్రసక్తి ఉండదు అది ఆ జ్ఞానము యొక్క మహిమ కనుక అటువంటి ఆ పదము ఆ లక్ష్యము మనం చేరుకోవాల్సి ఉంటుంది తతపదం తత్పరిమార్గింది ఉపనిషత్తులు కూడా ఏమంటున్నాయంటే నీవు ఆ పదమును చేరే ఉపాయము జ్ఞానము జ్ఞానం చేత చేరతా లోకంలో చాలామంది ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవడా చేరుకోవడము అనే మాట వినగానే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతా ఇప్పుడు కాశీ వెళ్తే మహాపుణ్యం అని ఎంత అవుతుందంటారు కాశీ వెళ్ళడానికి నేను లెక్క వేస్తాను అవుతుంది మీరు కాశీ రావచ్చు అని చెప్తే ఆయన ఆ లోపల ఓ పదివేలు చేతిలో పట్టుకుని ఆ కాశీ బండి ఎక్కి అక్కడ గంగలో మొనకేసి ఆ దర్శించి కాలభైవుడికి పూజ చేసి వెనక్కి వచ్చి కాలాష్ట్రమం చేస్తే అమ్మాయ నేను పుట్టార్చనయ్యాను అనుకుంటాను సో కాబట్టి ఎంత ఖర్చవుతుంది అనే ఆ విధంగా సో లక్ష్యమును చేరుకో అనగానే ఎంత ఖర్చు అవుతుంది అని అడుగుతాడు లేకపోతే ఎంత ఎఫర్ట్ అవసరమవుతుంది అని అడుగుతాడు ఎంత ప్రయత్నం అవసరమవుతుంది అని అడుగుతాడు ఇప్పుడు కాశీ వెళ్ళి రావాయా నీకు నీకు కృతార్థత అంటే ఎంత టైం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది నేను సింగిల్గా ఈ వయస్సులో వెళ్ళి రాగలుగుతానా లేకపోతే నాకు ఎవడైనా తోడు ఉండాలా అని చూస్తుంటాడు కాబట్టి ఎంత ఖర్చు ఎంత శ్రమ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది అని చూస్తాడే తప్ప తెలుసుకోవడం ద్వారా మనం ఒక లక్ష్యాన్ని చేరుకోగలుగుతామనే ఆలోచన కూడా జనులకు ఉండదు జనులు ఎలా ఉంటారంటే తెలుసుకుంటే ఒరిగిలేవు తెలుసుకుంటే వచ్చి లేవుండదనే ఒక అజ్ఞానంలో ఉంటారు ఆ జ్ఞానం ఎంత బాధంగా ఉంటుందంటే తెలుసుకోవడం ద్వారా మనకి లభించేది చెప్పుకోదగది ఏమీ ఉండదు అనే అజ్ఞానంలో ఉంటారు దీనికే కుక్ బుక్ సైకాలజీ అని ఉన్నాయి అంటే కుక్ బుక్ కొని ఆ రెసిపీస్ అన్నీ కంఠస్థం చేసి కూర్చుంటే మనకేమిటి ఉపయోగం కాబట్టి తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటండి అని అలాంటి ఆర్గ్యుమెంట్ పెడతారు సపోజ్ అది తెలుసుకోవడం వల్లనే నీవు ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము అని చెప్తే జనులు దాన్ని నమ్మబుద్ధి కాదు అదేమిటండి తెలుసుకుంటే ఏదైనా డబ్బు ఖర్చు పెట్టాయినా సంపాదించాలి లేకపోతే ఏదైనా శ్రమ చేసినా సంపాదించాలి తెలుసుకుంటే ఏమండి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనుకోండి ఏదైనా ఖర్చు పెట్టి కళ్యాణమైనా చేయించాలి లేకపోతే శ్రమ పడి చుట్టూ అంగ ప్రదక్షిణమో ఏదో దొబ్లడమో ఏదో చేయాలి అయితే మెట్లన్నీ ఎక్కి మోకాలు పర్వతం మెట్లు కూడా ఎక్కి శ్రమించాలి అలాంటిది ఏదైనా చేయాలి కానీ ఈ వెంకటేశ్వర స్వామి నేను తెలుసుకున్నాను అంటే ఏమిటవుతుంది తెలుసు ఇక్కడే కూర్చొని తెలిసేసుకున్నాను నేను వెంకటేశ్వర స్వామి అంటే ఏమవుతుందో ఏమే వెళ్ళి కళ్యాణం కట్టుకొని కళ్యాణం చేస్తే ఏదైనా అవుతుంది లేకపోతే అంగ ప్రదక్షిణం చేస్తే ఏదైనా అవుతుంది తెలుసుకుంటే ఏమవుతుంది అని అలా ఉంటారు జనువులు అలా ఉంటారు అంటే డబ్బుకి విలువ ఉన్నది అని తెలుసుకుంటారు అదే అంటే డబ్బు యొక్క విలువని చూడగలుగుతారు శ్రమ యొక్క విలువని చూడగలుగుతారు తప్ప జ్ఞానం యొక్క విలువని చూడలేదు జ్ఞానం యొక్క విలువని చూడలేదు జనులు ఒక రకమైన అజ్ఞానం అనే ఆవరణలో నిలిపోయి ఉంటారు జ్ఞానం యొక్క విలువని గుర్తించే ఇంకే ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే ఇహచేదవేది ద సత్యమస్తి చూడయా నువ్వు ఎంత సంపాదించేవన్నది ముఖ్యం కాదు ఎంత కష్టపడి శ్రమించేవన్నది కూడా ముఖ్యం కాదు ఆ సత్యాన్ని తెలుసుకున్నావా లేదా అన్నది ముఖ్యము అవేది ఇక్కడ బతుకుండగా ఈ జన్మలో ఈ దేహంలో ఉండగానే నీవు తెలుసుకోవాలి తెలుసుకుంటే నీ జన్మకే కృతార్థత గలదు సత్యం సత్యం అంటే కృతార్థత నీ జన్మ శలితార్థమవుతుంది నచేదిహ అవేది తెలుసుకోలేకపోయావా చాలా నష్టపోతావు సుమా అని స్థితి మనిషిని జ్ఞానం వైపుకి నెట్టే ప్రయత్నం చేస్తుంది జ్ఞానం వైపుకి వెళ్ళరా డబ్బుతో నువ్వు పొందలేవు దాన్ని శ్రమతో కర్మతో నువ్వు పొందలేదు జ్ఞానంతో మాత్రమే పొందగలుగుతావు కాబట్టి అంటే జ్ఞానము కూడా మనల్ని ఒక లక్ష్యం వైపు తీసుకువెళ్ళే సాధనము అనే సంగతి మనిషి ఎరుగడు మనిషి ఆ యొక్క ఆ లెవెల్లో ఉంటుంది మనిషి ఏమనుకుంటాడంటే డబ్బైనా ఖర్చు పెట్టాలి శ్రమైనా చేయాలి జ్ఞానం వల్ల ఏమవుతుంది మీరు జ్ఞానశత్రవహ అని ఉండాల్సి ఉంటుంది వాళ్ళకి జ్ఞానం అంటే ఒళ్ళు మంట జ్ఞానశత్రవహ వాళ్ళు ఏమంటారంటే ఎదుటిగా జ్ఞానవంతం ఏడు అఖండ నామసప్తాహం చేస్తే దేవుడు దొరుకుతాడు తప్ప జ్ఞానం వల్ల ఏం దొరుకుతాడు అంటే తిండి తిప్పలు లేకుండా తప్పట్లు తాళాలు పెట్టి అరుస్తూ ఉండాలి అప్పుడు దొరుకుతాడు తప్ప జ్ఞానం వల్లే దొరుకుతాడు ఇంకొకటి అంటాడు ఏదో యజ్ఞమో అతిరాత్రమో ఆప్తూర్యాపమో ఏదో చేస్తే దొరుకుతాడు కానీ జ్ఞానం వల్ల ఎవిడు దొరుకుతాడని ఇంకొకటి అంటాడు ఒక యోగా ఉండేవాడు ఆయన ఉండేవాడు ఎవడు భగవద్గీత ఈ అత్త దగ్గర నుంచి ఈ అత్త దాకా నువ్వు వల్లిస్తే అవైని వచ్చి శీరశాస్త్రం ఏం చూస్తాను నేను మీ మధ్య మీ శక్తి ఎవరు చూస్తానంటాడు అంటే శీరశాసనం వేస్తే ఏమిటవుతుందా శీర్షాసనం వేస్తే ఎవరికి రూపో తెలిసినా ఆ కుండ శక్తి బంకరణంలోకి ప్రవహించి మోక్షం వస్తుందంట అలాంటి మాట్లాడలేదు ఎవరికీ అర్థం కాదమాట ఆయన్ని తెలీదు తెలిసి చెప్పి మాట్లాడవు విని చెప్పి మాట తప్ప శృత పాడిత్యాం తప్ప తెలిసి చెప్పి మాట్లాడదావు సో అలా అలాగా మనిషి జ్ఞానము యొక్క మహిమను గుర్తేరిది వరకు వాడు ఆ పదాన్ని చేరుకోలేడు అంచేతనే స్టుతే ఉంటుంది ఇహ చే వేది దహే నచేదిహేది మహతీ వినష్టి కాబట్టి మనము ఆ పదమును వెతుకవలను ఎప్పుడు తరువాత తరువాత అంటే సంసార వృక్ష ఛేదనానంతరం అంటే చూడండి అసంగము అనే ఆయుధంతో సంసారం చెట్టును ఉన్మూలించిన తరువాతనే మీకు ఈ అన్వేషణ చరితార్థమవుతుంది అన్వేషణ సఫలమవుతుంది చూడండి మనం ఎలా ఉంటామంటే సంసారంతో మమేకమై ఉంటాం సంసారంతో అంటే ఎలాగా నాది నేను నేను నాది అనే ఒక చక్రంలో బిగుసుపోయి ఉంటాం సో దాన్నే సంఘము అని అంటారు సంఘము అంటే ఇప్పుడు మట్టిని తొక్కి వడికి మట్టిని తొక్కుతూ ఉంటాడు చూడండి మట్టిని తయారు చేసి కొండలు తయారు చేయడం కోసం మట్టిలో నీళ్ళు పోసి తొక్కుతూ ఉంటాడు బాబు ఉళ్ళంతా మట్టి వాడు మట్టిలోనే వాడు గొల్లుతూ ఉంటాడు మనం సంసారంలో అలా ఉంటాం కుమ్మరివాడికి మట్టికి ఎంత విడదీయరా బంధం ఉంటుందో మనకి సంసారానికి అంత బంధం ఉంటుంది అలా ఉంటాం మనం దాంతో శక్తి యుక్తి అంతా కూడా దాంతోటే గడిచిపోతుంది కాలం అంతా దాంతోటే గడిచిపోతుంది శక్తి యుక్తి అంతా దాంతోటే ఖర్చు అయిపోతుంది అలా జీవిస్తూ ఉంది అది మనకీ క్షేమం కాదు మన వాళ్ళు అనుకునే వాళ్ళకి క్షేమం కాదు అది ఎవళ్ళకీ క్షేమం కాదు ఇప్పుడు లోభి యొక్క లోభము వాడికి ఉపకరిస్తుందా వాడి బంధువులకు ఉపకరిస్తుందా అంటే వైద్యం ఉపయోగించదు వాడి బంధువులకి ఉపయోగించదు ఎవరికీ సంసార ఆసక్తి అటువంటి సంసారమును రామకృష్ణ బ్రహ్మవంశ మాటలుగా ప్రపంచాన్ని తెలుసుకోవాలంటే నువ్వు ప్రపంచం నుంచి దూరంగా నిలబడి చూసి తెలుసుకోవాలి తెలుసుకోగలుగుతావు కానీ దాంట్లో ప్రవేశించి దాంట్లో సంఘం పెట్టింది మీరు ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతా దాని నుంచి యువతలకు ప్రపంచాన్ని మీరు తెలుసుకోగలుగుతా అంటే అసంగంగా ఉంటే మీకు ప్రపంచం తెలుస్తుంది తప్ప సంఘం పెట్టుకుంటే మీకు ప్రపంచం తెలియదు ప్రపంచం ఏం చేస్తుందంటే వ్యామోహాన్ని కల్పిస్తుంది కాబట్టి ప్రపంచంతో అంత స్థంగం పెట్టుకోకూడదు అంటే ప్రపంచం అంటే ఏముంటుంది ఏవో సమ్ వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి అవి ఉంటాయి వాటి స్థానంలో ఉంటాయి వాటిని తీసుకెళ్లి రోడ్డు మీద నా అభిప్రాయం కాదు వాటితోటి సంఘం పెట్టుకోకూడదు ఇది నాది ఇది నాది ఇది నాది అదే చేదస్తాం పెట్టుకోకూడదు పొలవు వాళ్ళు అలా ఉండేవారు పొలం వాళ్ళు మా తాత రండి గొప్ప అని గొప్పలు మనం చెప్పుకుంటాం కానీ వాళ్ళు గొప్పలుగా ఏం లేదని కాదు చాలా లంపటంతో బతికినాడు చచ్చిపోయే ముందు కూడా ఇంకా నా మూడో కుట్ర రాలేదు నా రెండో కుట్ర రాలేదు ఆరో మనవడు రాలేదు లెక్కలు కష్టంతో బతికిదు చచ్చిపోయే ముందు అలాగే పోయి మనకు లంపటంతో ఉండదు అలా ఉండకూడదు ఈరోజు యువకులలో అంత లంపటం మనకు కనపడదు వాడు కొంత నాన్స్టెంటగా పోతూ ఉంటారు అంటీ ముట్టనట్టు పోతూ ఉంటారు పొరగిన వాళ్ళకి అంటీ ముట్టనట్టు కదా మొత్తం ఉళ్ళంతా ఆమదం రాసుకున్నట్టుగా సంసారం రాసుకొని బతికి వాళ్ళు వాళ్ళు అదేం తెలివిటాటాన్ని అంటి ముట్టలు కుమ్మరి పురుగు వలె ఉండాలి కుమ్మరి పురుగు మట్టిలో ఉన్నట్టు ఉండాలి అంతేగాని తలంటుకునేవాడు ఆ ఒడ్డు నిన్న పట్టించుకున్నట్టుగా సంసారాన్ని పట్టించుకోకూడదు అవుతుంది అసంగంగా ఉండాలి మీకేం కావాలి ఆకలి నేను చెప్తాను మీకు ఉపాయం ఇల్లదండి ఏం చేస్తారు నేను డబ్బులు ఇస్తాను అన్నం ఎక్కడ తింటారు హోటల్ ఉంది పక్కన తెలుసా అక్కడికి వెళ్ళి అన్నం అన్నం తింటారా భూమి చేయండి వెళ్ళి వెంటనే కనుక ఆ సంసారాన్ని అలాగా ఆమదం పట్టించుకున్నట్టుగా పట్టించుకోకూడదు నా కూడుకు నా కోడలు నా కూడుకు నా కోడలు అని పట్టించుకుంటే మీరు పెద్ద వయస్సులో దుఃఖిస్తూ బతకాలి స్వామి వాళ్ళ జీవితాలను మీరు డిస్టర్బ్ చేసి పెడతారు మీరు డిస్టర్బ్ అయిపోతారు కొంచెం స్వామీజీ చెప్పేవారు మీరు సపోజ్ గోడకు వెళ్ళే లైలా రాస్తే అనుకోండి మీరు గోడకి రద్దు చేస్తారా గోడ మిమ్మల్ని రబ్బు చేస్తుంది ఏమిటవుతుంది సపోజ్ మీరు మెల్లగా రద్దు చేశారనుకోండి గోడ మిమ్మల్ని ఎలా రద్దు చేస్తుంది మెల్లగా రబ్బు చేస్తుంది మీరు గట్టిగా రద్దు చేస్తే అది కూడా గట్టిగా రద్దు చేస్తుంది సంసారాన్ని అలా పెట్టుకోకూడదు ఖ్యాన్ చేయడం సంఘాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి ఆ సంఘ ఇప్పుడు కోడుకున్నాడు అనుకోండి పెళ్ళి అయితే వాడి కాపురం వాడు చేసుకుంటున్నాడు ఆశీర్వదించి వాడికి ఇచ్చి లేదో ఇచ్చి వాడికి అప్పుడప్పుడు సలహా ఇస్తూ అసంఘంగా బతికేయాలి కూతురు అంతే అసమానం అమ్మాయి నీ ముగ్గురు నీ మాట వింటున్నాడా లేదా అని ఫోన్ మీద సతాయిస్తూ ఉంటే వాళ్ళ కాపురం కూడా చెడగొట్టిన వాళ్ళు అవుతారు సెల్ ఫోన్లతో కాపడాలు చెడి కొట్టారు మీరు ఏటో కాబట్టి సంఘం పెట్టుకోకూడదు అంటే అసంగం అన్నదానికి ఏం దృష్టాంతం చెప్పాలో తెలియకాలని చెప్పాలి డబ్బు ఉందనుకోండి డబ్బు దేనికో తెలిసినా మూట కట్టడానికి కాదు ఖర్చు పెట్టడానికి కాదండి భవిష్యత్తుకి ఎంతో కొంత మనం భద్రం చేస్తుంది కరెక్టే ఎంతో కొంత భద్రం చేసుకోవాలి భవిష్యత్తుకి ఆ భవిష్యత్తు అంటే ఖర్చు పెట్టడానికి ఎంతో కొంత భద్రం చేసుకోవాలి అది కూడా మన ప్లాన్లో భాగంగా ఉంటుంది కానీ డబ్బుకు విలువ ఎవటో తెలిసినా ఖర్చు పెడితేనే డబ్బుకు విలువ లేకపోతే విలువ లేదు ఆ డబ్బు దాని మీద రాసి దాని మీద ఏమైనా రాస్తాడంటే ఇది పట్టుకో ఈ కాగితాన్ని పట్టుకొచ్చిన వాడికి వంద రూపాయల విలువైన సొమ్ము ఇవ్వ వస్తువులు ఇవ్వవలసింది అని రాస్తాడు దాని మీద మీరు ఆ కాగితం పట్టుకెళ్లకుండా దాన్ని బరీ చేసి దీన్ని ఆ కాగితానికి విలువ డబ్బుకు విలువ ఖర్చు ఉంటుంది లేకపోతే విలువ ఉన్నది డబ్బు మీరు కుదువ పెట్టి డబ్బు కూడా బ్యాంకులో వాడు తాళాలు పెంచుకుంటే వాడికి వాడు నష్టపోతాడు వాడు ఏం చేస్తాడు దాన్ని వాడు ఇంకో చోట ఖర్చు పెడతాడు పెట్టి వాడు లాభాలు తీస్తాడు ఎనివే కాబట్టి డబ్బు విషయంలో కూడా స్థంగం ఉండకూడదు డబ్బు విషయంలో నాది నాది నాది అని లోభం ఉండకూడదు అసంగంగా ఉండాలి డబ్బు ఉంటుంది కానీ దాన్ని మనం నూనె నూనె జాడీతో ఉన్నట్టుగా ఉండాలి నూనె జాడీని ఎత్తిపెట్టుకుని మోసినా ఆ నూనెంతా నెత్తి మీద పడకుండగా మూసుకోవాలి అంతేకాని ఒళ్ళంతా ఏ దేహం అంతా కూడా నూనె పడిట్లా ఉండకూడదు డబ్బు విషయంలో అసంఘంగా ఉండాలి బంధువుల విషయంలో అసంగంగా ఉండాలి వాడుకే మాట వరకు మాట వరుసకి పిలుస్తారు ఎందుకు పిలుస్తారంటే తెలవకపోతే దెబ్బలు ఇవ్వకపోవాలని చెప్పేసి పిలుస్తారు బై డిఫాల్ట్ పిలుస్తారు అంతేకాని ఇప్పుడు మీరు వెళ్ళకపోతే ఆ ఫంక్షన్ ఆగిపోతుందనో లేకపోతే మీ ప్రేమ అంతా తగ్గిపోతుందనో కాదు పిలిచేది బై డిఫాల్ట్ పిలుస్తారు అలాగే సమాజంలో ఒక లక్షణం హ్యాబిట్లు ఉన్నాయి కాబట్టి పిలుస్తారు పిలిచారు కదా అని మీరు ఇంకా స కుటుంబ పరివారంగా వెళ్ళిపోనక్కర్లా అలా ప్రతిదానికి పరుగులు తీసేయనక్కర్లా కాకితో కబురు పెట్టగానే రైలు ఎక్కేస్తూ మీరు ఏకాంతంలో ఇంట్లో ఉండి తపస్సు చేసుకోవాల్సి ఉంటుంది ఉండాలి బంధువర్గము ఇది అది పెట్టుకోక్కర్లా పూర్వం అంటే ఆడపిల్లల పెళ్ళిళ్ళు కోసం దళితులు వెళ్ళాలంటే నెట్వర్కింగ్ ఏదో పెట్టుకుంది కాదు ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు కాబట్టి అది కూడా సమస్య కాదు కాబట్టి అసంగంగా ఉండాలి సంసారం విషయం భోగాల ఏడనా చాలా జాగ్రత్తగా ఉండాలి అసంగంగా ఉన్నా సరిపడదు చాలా జాగ్రత్తగా ఉన్నారు మీరు లడ్డూ నోట్లో వేసుకుంటున్నారంటే ఆలోచ సోచ సమధికరన్నట్టుగా ఆలోచించి ఈ లడ్డూ ఏంటి ఎటువంటి ఆయుధతో చేసింది ఇది తర్వాత దీంట్లో ఎంత షుగర్ వేశాడు కొంచెం మోడరేట్గా ఉందో షుగర్ హై షుగర్కి వేశాడా ఇది చేసే ఎన్ని రోజులైంది ఇవన్నీ ఆలోచించి అన్నింటికి మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తే ఓ మొక్క తీసుకుని నోట్లో వేసుకోవాలి మొక్కలు ఎందుకు ఉందా భోగాల విషయంలో అలా ఉండాలి ఏ భోగమైనా అంతే నన్ను భోగాలు దేహయాత్రకి మాత్రమే పరిమితం చేసుకుంటే మంచిది అలా ఉంటే కూడా బీపీలు షుగర్లు తప్పట్లేదు అలా ఉన్నవాడికి కూడా మళ్ళీ డాక్టర్లు ఇవి తప్పట్లేదు కాబట్టి భోగముల చాలా అసంఘంగా ఉండాలి ధనము ఎడలా అసంగంగా బంధుమిత్రాదుల అసంగంగా ఉండి మీరు సంసారంలో కుమ్మరి పురుగులాగా ఉండాలి తప్ప సంసారంలో కుమ్మరి మట్టి కుమ్మరి మట్టితో ఉన్నట్టుగా ఉండకూడదు కుమ్మరి పురుగు మట్టితో ఉన్నట్టుగా ఉండదు మీరు ఎప్పుడైనా కొమ్మరి పురుగు చూశారా నేను చూశాను అది చాలా విలక్షణమైన పురుగు దానికి మట్టి అంతం ఈ మట్టిలోనే ఉంటుంది మట్టి అంటే కొమ్మరి వాడు ఎక్కడున్నా మట్టిలోనే ఉంటుంది వాడి మైండ్ కూడా మట్టిలోనే ఉంటుంది కొమ్మరివాడు అంటే ఒక ప్రతికులర్ కులము లేకపోతే ఒక ట్రేడ్ని ఏదో చెప్పడము దాని అభిప్రాయం కలుగుతే దృష్టిలో కాబట్టి అసంగత అనే ఆయుధాన్ని చేతబట్ట అది ఆయుధం అసంగంగా ఉన్నవాడిని ఎవడో అవమానం చేయలేడు కీర్తి ప్రతిష్టల కోసం ప్రాహు అడేవాడికి అడుగొడుగునా అవమానం ఎదురవుతూ ఉంటుంది అసంగంగా ఉన్నవాడికి అవమానం అంటే ఏమిటో తెలియదు ఆ అవమానం అనేది వాడికి కాదు కాబట్టి ఈ అసంగం అనే శస్త్రములు తద్వారా ఏమిటవుతుంది ఈ సంసారం యొక్క భోజ్ ఆ బొరువు తగ్గిపోతుంది అప్పుడు మన అన్వేషణ బాగా చదగలుగుతాం ఒక సాను చెప్తారు కొండ ఎక్కివాడు లగేజ్ని చాలా లిమిటెడ్గా తీసుకెళ్ళాలి వాళ్ళు బ్యాక్ ప్యాక్ పెట్టుకుంటారు ఈ మౌంటనీయర్స్ బ్యాక్ ఆ బ్యాక్ ప్యాక్కి దానికి చెట్లు ట్రెక్కింగ్ చేసి ఎస్పెషల్లీ హయ్యర్ గ్రౌండ్స్ ట్రెక్కింగ్ చేస్తారు హిమాలయాస్లో వాళ్ళకి చెట్ లిస్ట్ ఇస్తారు మౌంటనీయరింగ్ ఏ ఏ వస్తువుని ఎలా సబ్జెక్టును పట్టుకెళ్ళాలి అని చెట్లు ఇస్తూ ఉంటుంది దాంట్లో కండెన్స్డ్ ఫుడ్ అంటే ఆపత్కాలీనంగా ఆహారము ఆపత్కాలీనంగా మంచి నీరు రోప్ రోప్ ల్యాడర్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ కట్టు ఒకటి ఉండాలి ఎందుకంటే మీరు అడవిలో చిక్కుబడిపోతే కొన్ని కొంత మంటలు వేసుకుని కొన్ని వెతుకులు తిన్నా ఎందుకు తినడానికి అవకాశం కట్టు ఉండాలి ఇలాగ చెక్ లిస్ట్ ఉంటుంది ఆ చెక్ లిస్ట్లో ప్రతి ఐటమ్ని కాన్షస్గా అనలైజ్ చేసి ఇది అత్యవసరం అంటేనే అది లిస్టులో ఉంటుంది ఆ లిస్ట్ దాటి ఒక్క గ్రావ్ కూడా వాడు సంచిలో పెట్టుకో ఎందుకంటే ఓ వస్తువు సంచిలో పెట్టుకున్నారనుకో మీరు మోస్తూ ఉండాలండి వండెక్కి వాడు ఈ బరువు మోస్తూ ఉండాలండి